ప్రార్థన చేసుకుందాం అంటే దేవుని వాటిని ధరించుకుందాం కళ్ళు మూసుకుందాం మీ హృదయాన్ని అతని సన్నిధిలో కుమ్మరించుకోవాలి పరిశుద్ధుల తండ్రి మీకు వదరాలను అయినా తర్వన దేవ మీకే స్పత్రుల సోదరులు అర్పించుకుంటున్నాయి మీకు గడిచిన కాలం మిమ్మల్ని సురక్షితంగా కాపాడి సజీవుల లెక్కలు నిలబెట్టినందుకు మీకు ఎంతో ఈ దినానికి మీ యొక్క నూతనమైన శుభారు మాకు అనుగురించి నడిపించమని ప్రార్థిస్తున్నాను ఆ యొక్క కలుపురి చూపిన హృదయ పనికి క్షణం కేంద్ర తీసుకుంటున్నాము మా పాపము శాపము రోగముల వ్యయనముల మీద భరించిన ఉదయం నుంచి ప్రభావం ఆయన కలుపుడి తెలు వేలాడినారు మార ఎంత కళ్ళు సరఫరా అనుభవించిన వారు మనుషులు చుడుగున్నది వారి వరే మంది దూషిస్తున్నారు మిమ్మల్ని ఎంతో మంది ఈ తీసినారు ప్రభావం మా హృదయ అవన్నీ నా కొరకు మా కొడుకు మీరు అక్కడ మనని భరించిన కలివే సెలవులో మీరు చూపించిన ఆ యొక్క ప్రేమని మేము కళలో కూడా మరచుకోలేము ప్రభావం మీకే వదలాలని తెచ్చుకుంటున్నాం మన జీవితాంతం ప్రభావం సంపూర్ణంగా మీరే అమర్పించుకొని జీవిస్తాం మీరు చూపిన ఆ యొక్క అనేక ప్రాంతాలలో ధైర్యంగా ప్రకటిస్తాం మేము సిగ్గుపడంతో ప్రభావం ఈ ఉదయ కాలం నుంచి ప్రభా మిమ్మల్ని తొలిచ్చారు మిమ్మల్ని కనపరచలాగిన మీరు ఇచ్చిన ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు ఎంతో బంధనాలు ఎంతో మంది ఈ యొక్క భాగ్యం లేని చేతిలో ఉంటున్నారు తండ్రి ఇది కేవలం మీ వల్లనే మాకు అడిగిందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నందుకు ఈ యొక్క సంఘాన్ని బట్టి మీకు ఎంతో బంధనాలు ప్రభా సందర్శలందరిని బట్టి మీకు ఎంతో మీ యొక్క వెలుగుని ప్రకటించాలన్నా ఈ యొక్క సంఘాన్ని మీరు ఇక్కడ స్థిరపరచునందుకు మీకు ఎంతో ఉన్నాను ఈ యొక్క సంఘం చుట్టూ మీ యొక్క దూతల కాపలు దయచేసిన నమ్ముతున్నాం ఇక్కడికి వచ్చి ప్రతి వారు రక్షణ పొందాల్సిందే స్వస్థతలు పొందాల్సిందే వారి జీవితంలో ఆగిపోయిన మేళ్లు ఆశీర్వదన కొనసాగాల్సిందే ఈ యొక్క హృదయ ప్రభు మా తను మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి మా హృదయంలో ఇంకేమైనా ఆయాసకరమైన అది చూపించండి ప్రభా అది ఒప్పుకొని మేము విడిచిపెట్టాలా మీ యొక్క కనికరం మేము మీ యొక్క కృప మాకు బహు అవసరం లేనాలలో అనుగ్రహించి నడిపించండి ఈ క్షణం దేవి విషయంలో మేము బాధపడకుండా మా చింతా యాభై మీ విధంగా ఉంటుండగా మీరే మిమ్మల్ని నడిపించండి వాక్యాలు ఏదైనా నడిపించండి వాక్యాన్ని ధ్యానించి మేము అప్పుడు మా విశ్వాసము అంచలస ఎదుగుతుందని వాక్యం అటువంటి విశ్వాస సహితమైన ప్రార్థన రోజు స్వస్థపరుస్తుందని వాక్యం కలిగిస్తుంది ప్రభా కాబట్టి అటువంటి ప్రార్థనా జీవితం మాకందరి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మాతో మాట్లాడండి ఓ ప్రభావం మా హృదయంలో నివసించండి మా జీవితాలకి మార్గాన్ని చూపించండి అటువంటి విలు మనందరికి అనుగ్రహించడం ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం ఏసుక్రీస్తు నామం మీకందరికీ శుభాభివందనములు పాస్టర్ గారికి ముఖ్యంగా గత ఇది మూడవ రోజు గత రెండు రోజుల నుంచి మాతో పాటు బహుగా తిరిగి అనేక ప్రాంతాలు తిరగడం బహు కష్ట స్థలాలలో మమ్మల్ని తీసుకొని సరే ఎంతో సంతోషంతో ఆ కష్టాన్ని మేము ఎదుర్కొన్నాం సంతోషం ఉన్నప్పుడే ప్రభుని తీసుకు దుఃఖాలలో ఉన్నప్పుడే ప్రభు జ్ఞాపానికి వస్తాడా కష్టంలో ఉన్నప్పుడే ప్రభు జ్ఞాపకానికి వస్తాడా నాకెందుకు ప్రభు ఇంక అర్థం అన్నవా ఎప్పుడన్నా నాకెందుకునైనా ఇంతగా శ్రమ అన్నవా కానీ ఏ రోజన్నా నాకెందుకు ప్రవ్వా ఇంత సుఖమన్నవా నాకెందుకు ప్రవ్వా ఇంత సంతోషం మనిషి బలహీనతలు కదా కాబట్టి ఈరోజు నేను మీరు కొన్ని విషయాలు ప్రార్థన జీవితం మీకు చెప్పనంత గొప్పవాణి కాదు నేను అనేక ప్రాంతాలలో వెళ్తున్నప్పుడు క్రైస్తవులలో ప్రాముఖ్యమైన విషయము ప్రార్థన కదా మీరు అంతా బహుగా ప్రార్థన చేసేవారు గంటల గంటలు ప్రార్థన చేసేవారు రోజుకి ఇరవై 24 ఇరవై నాలుగు గంటలే కదా అందరు కనీసం పది భాగం గంటలు అంటే రెండున్నర గంటలు అన్న మీరు ప్రార్థన చేస్తారు అవకాశం అంటే నాలుగు గంటలు ప్రార్థన చేస్తారు మరీ అవకాశం అంటే ఐదు గంటలు ఆరు గంటలు ఏడు గంటలు ప్రార్థన చేసేవారు నేను చూసిన కొందరు రాత్రి ప్రార్థన చేసేవారు నేను చూసింది అంత ఇంత కొంత అనుభవం ప్రార్థన జీవితంలో నాకు కూడా కలిగింది కాబట్టి నేను అనుకుంటున్నా నాకు ఆ అనుభవం ఉంది కాబట్టి ప్రార్థన జీవితం గురించి కొంతసేపు మీతో సమయం గడపల నాశపడుతున్నా ధ్యానించడంలో ఎందుకంటే ప్రార్థన లేని జీవితము అది క్రైస్తవ జీవితం కానే కాదు ఎందుకు దేవుడు వాక్యమే చూపుడు ప్రార్థించుడి మెలకువగా ఉండి ప్రార్థించుడి ఎడ తెగక ప్రార్థించుడి ప్రతి విధమైన ప్రార్థన చేయబడుతుంది కదా కాబట్టి ప్రార్థనకి బహు ప్రాముఖ్యమైన స్థానాన్ని దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది ఆరాధించబడుతుంది కూడా దేవుని ఆరాధించాలని వాక్యమే సెలవిస్తుంది ఎందుకంటే బహు ప్రాముఖ్యమైన సమర్పణ క్రైస్తవ జీవితంలో ఏదంటే ఆరాధన అది మీ సంఘంలో సమృద్ధిగా కనిపించింది నాకు రెండు రోజుల నుంచి బహు ప్రాముఖ్యమైన త్యాగం అది లేక సమర్పణ పాత కాలపు జీవితంలో బలులు అర్పించేవాళ్ళు సాక్రిఫైస్ అంటారు కదా ఇంగ్లీష్ లో సాక్రిఫైసెస్ చాలా చేసేవాళ్ళు పాత కాలం ఎందుకంటే అది అదొక రకమైన రూల్ పనిష్మెంట్ లాగా ఉండేవి వాళ్ళకి ప్రతి ఉదయం బలి అర్పించాలా సంవత్సరానికి ప్రతి కుటుంబం బల అర్పించాలా ఎన్ని గొర్రెలు పశువులని బలర్పించేవాళ్ళు దేశమంతట అది లేదు మనకిప్పుడు మనం అర్పించాల్సిన బలి అర్పణ ఏం నీ జిహ్వా ఫలం జిహ్వా అంటే నాలుక నాలుక నుంచి వచ్చే ఫలం ఏంటి ఆరాధన దేవుని ఆరాధించడమే బహు ప్రాముఖ్యమైన సాక్రిఫైస్ లేక ఏమంట మనము సమర్పణ దేవుడు తబ్బిపై ఉంటాడు మన పాటలు పాడతా అందుకే చాలా మంది ఏమన్నా సార్ చెప్తా ఉంటారు పాటలు పాడడం నేర్చుకోవాలా మంచి గమన గమం గమనం ఏమంటాం స్వరం గొంతు స్వరము అది పదం ఎందుకు నా నోటికొస్తలేదు లయబద్ధంగా మ్యూజిషియన్స్కే తెలుస్తుంది పదాలు మంచి గమకంతో పాడాల ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం నేను ఎక్కువ పాటలు పాడేవాడిని నేను ఇప్పుడు పాడను కూడా స్టేజ్ మీద పాడని డిసైడ్ చేసుకున్నా నేను ఎందుకంటే ఆ రోజులలో ముప్పై సంవత్సరాల క్రితం పాటలు పాడేవాడిని స్టేజ్ మీద బాగా ఆ టీవీస్ లలో దూరదర్శన్ కంటిన్యూస్ గా సిక్స్ మంత్ అట్లా దేవుడు పాటలు పాడేవాడిని అది నా పిలుపు కాదు ఇప్పుడు నేను అనేక ప్రాంతాలకు పోయి ప్రభు యొక్క ప్రేమను చూపించడం కోరకు నేను ప్రయాసపడుతున్నా దేవుడిచ్చిన పిలుపు దాన్ని మనము సంపూర్ణంగా వాడుకోవాలా నేను కేవలం పాటలు వాడుకుంటా పోతే వాక్యం ఎవరు చెప్తారు మాది ప్రవచన పరిచర్య గత ఇరవై సంవత్సరాల నుంచి అంటే నేను నైన్టీ టూ నుంచి సేవలో ఉన్నాను కానీ లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ప్రవచనాత్మకమైన పరిచర్య కల్లం బైబుల్ ప్రవచనాత్మకమైన పరిచర్య మాది కొన్ని థౌజండ్స్ ఆఫ్ మెసేజెస్ రికార్డింగ్ చేసి మేము ఇరవై నాలుగు గంటలు రేడియో స్టేషన్లు రన్ చేస్తా ఉంటాం వాట్సాప్ గ్రూప్ స్కైప్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ పోతానే ఉంటాయి వాక్యాన్మా ఇంటర్నెట్ వెబ్సైట్ ఉంది అక్కడ పాటలు కూడా పాడతాము కానీ దేవుని వాక్యానికి ఎక్కువ ప్రార్థన చేస్తాం ఎందుకంటే అన్నింటిని సమపాలలో మనము చూసుకోవాలి దేవుని సన్నిధిలో ప్రార్థన ప్రాముఖ్యమైంది వాక్యము ప్రాముఖ్యమైంది ఆరాధన ప్రాముఖ్యమైంది మరి విశేషంగా పరిచర్య సంఘ పరిచర్య లేక సోషల్ సర్వీస్ కూడా దాని ఓది చెప్పాలంటే జాన్ స్మిత్ అనే సంఘస్థాపకుడు బ్యాప్టిస్ట్ చర్చ్ గురించి మరి వినిటరు కదా బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘస్థాపకుడు జాన్ స్మిత్ అతను ఒకసారి అన్నాడు మినిస్ట్రీ సోషల్ మినిస్ట్రీ గాస్ఫుల్ మినిస్ట్రీ సోషల్ మినిస్ట్రీ ఈ రెండు ఒక పక్షి రెక్కల వంటివి రెండు రెక్కలు కొట్టుకుంటేనే పక్షి ఎగరగలదు కదా కాబట్టి గాస్ఫుల్ అంటే సువార్త ఒక రెక్క ఇంకొక రెక్క సాంఘిక సేవ ఇతరుల భాగోగులు ఆలోచించే సేవ ఈ రెండు రకాల సేవ చేస్తేనే గాని పక్షిలాంటి మన జీవితము క్రైస్తవ జీవితము సరిగా ఎగరలేదన్నట్టు కాబట్టి మా సేవ పరిచర్య అటువంటిది అన్నట్టు ఎవరి మీద ఆధారపడకుండా ఎవరి నుంచి ఒక డబ్బు ఆశించకుండా మేమే కష్టపడి మేమే సంపాదించుకొని దేవుని పరిచర్య కొనసాగించకొచ్చు ఇప్పుడు కాదు థర్టీ ఇయర్స్ నుంచి థర్టీ థర్టీ ఏ రీతిగా సాధ్యం ఏ రీతిగా సాధ్యం చెప్పండి ఇది మనుషులకు అసాధ్యమే కాని ప్రభుకి సమస్తం సాధ్యం ఆ విషయం నేను మీకు చెప్పడానికి వచ్చేది ఏ రీతిగా ప్రభు నుంచి మీరు వాటిని పొందుకోగలరు మనుషులను ఆశ్రయించకంటే యహోని ఆశ్రయించుతా రాజుని ఆశ్రయించకంటే చెప్పండి మరి ఆ వాక్యాన్ని మనం పాటించాలా లేదా తప్పక కాబట్టి ఎట్లా పాటించాలన్న విషయం ఎన్ను కొన్ని ముఖ్యంగా మీతో పంచాలనుకుంటున్నా మనిషి యొక్క ప్రాధాన్యత ఏంది బైబుల్ అంతట్లో క్రైస్తవ జీవితంలో లేక దేవుడి దృష్టిలో మనుషు యొక్క ప్రాధాన్యత ఏందని అంటే కొంతసేపు ఎందుకు అని చూపించాక ప్రార్థన జీవన విధానం ఏంది ఈ సత్యం మీకు అర్థమైందంటే నేను చెప్తున్నా మీ ప్రార్థనలకి ఖచ్చితంగా జవాబు వస్తుంది సరైన ప్రార్థన అయితే మనకు అనిపిస్తుంటది నేను ఎన్ని సమస్యల నుంచి ప్రార్థన చేస్తున్నా ఎన్ని ఉపాసలు ప్రార్థనలు చేస్తున్నా ఏమైపోతున్నాయో అన్న అనుమానం ఉంటుంది మనకి మీరంతా రక్ష వాళ్ళే కదా అందరు రక్షణ పద్రా కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి మీకు ఎప్పుడన్నా వచ్చింది అనుమానం ఈ రీతిగా లేదా మంచిదే కానీ మనిషి అన్నప్పుడు ఎప్పుడు ఒక స్థలంలో ఉంటుంది నేను కొన్ని ప్రార్థన అంశం గురించి ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుంచి ప్రార్థన చేస్తున్నా ఇంతవరకు నాకు జవాబు ఇరవై సంవత్సరాలు చేస్తున్నాను కొన్ని అంశంల గురించి నేను కూడా అనుకోవచ్చు కదా ఇరవై ఎనిమిది ఈ సమస్య ఇంకా తీరలేదా నా జీవితంలో కానీ దేవుడు కళల రూపకంగా మాట్లాడినాడు ఆ సమస్యకి పరిష్కారం అయితే నేను నమ్ముకున్నా ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయినాక కూడా జరగచ్చు ఎందుకంటే ఆయన అభయం ఇచ్చింది అభయం నుంచి ఇచ్చిందా లేదా తప్పక నీకు కుమార్ని అడుగురేస్తున్నాడు ఎప్పుడు ఎప్పుడో యాభై సంవత్సరాల ముందే ఇచ్చాడు కానీ అది ఎప్పుడు నెరవేరేద జీవితంలో తొంభై తొమ్మిది అంటే ఫార్టీ ఇయర్స్ వెయిట్ చేసిందా లేదా కొన్ని ప్రార్థనాంశం అట్లుంటాయి ఆ క్షణంలో రావు కొంతమంది వచ్చి అన్నా నాకు రేపు ఉదయం పది గంటలకి బక్కుగా డబ్బు అవసరం ఉంది ప్రార్థన చెయ్యి కరెక్ట్ టెన్ ఓ క్లాక్ దేవుడు నాకు తెలిసి అని ప్రార్థన చేయమంటారు ఇప్పుడు నాకు కూడా కష్టమే కదా రేపు కరెక్ట్ టెన్ ఓ ఇప్పుడు డబ్బులు వస్తాయే లేవో ఆమె విశ్వాసం ఏం రాకపోతే ఈ బ్రదర్ కూడా తప్పే అనుకుంటారా లేదా తప్పగా అనుకుంటారు కాబట్టి సరైన మార్గము మనకి తెలిస్తే మన ప్రార్థన జీవితాన్ని మనము బహుగా అభివృద్ధి చేసుకోగలం ముఖ్యంగా మీకో విషయం నేను చెప్పాలా దేవుడిని సహాయం లేకుండా మనిషి ఏమీ చెయ్యలేడు అంతేనా ఏమి చెయ్యలేడు మీరు చెప్పండి మనిషి ప్రమేయం లేకుండా దేవుడు ఏమైనా చేస్తారా కొందరు చెయ్యరంటున్నారు కొందరు చేస్తారట్టున్నారు అంటే మీకు డౌట్ ఉంది కదా మనిషి ప్రమేయం లేకుండా దేవుడు ఏమీ చెయ్యడు వాక్యాన్ని చూపిస్తుంది ఎందుకంటే దేవుడు ఒకసారి త్రిమూర్తికి రాసిన మొదటి పత్రిక రెండవ పత్రిక సారీ త్రిమూర్తికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఇక మీద నీతి క్రీటది నీతిగా ప్రభువు అది నాకు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతని అపేక్షిస్తూ వారి అందరికి అనుగ్రహించి కనిపెట్టుకున్నారో వారందరికి అనుగ్రహిస్తాడు ఆయన ఏం అనుగ్రహిస్తున్నాడు తర్వాత ఆయన నీతి న్యాయవాది అనక్క చెప్పబడుతుంది వాక్యం ఆయన నీతి న్యాయవాది అంటే న్యాయము పలికేవాడు న్యాయం తీర్పు తీర్పు తీర్చేవాడు ఆయన న్యాయం ప్రకారంగా లేక ఆయన న్యాయ విధుల ప్రకారంగా ఆయన వాటికి వ్యతిరేకంగా పోడు ఎందుకంటే ఆయన మనకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఆ ఆజ్ఞలని ఆయన తిరస్కరించాడు అవి తనవే ఉదాహరణకి పది అవి దేవుడు మనకి ఇచ్చాడు దేవుడు వాటిని తృణీకరిస్తాడా తృణీకరించలేడు మనుషులు తృణీకరిస్తాడు దానికి తగిన పనిష్మెంట్ శిక్ష ఉంటది కానీ న్యాయాన్ని ఇచ్చినవాడు న్యాయాన్ని తప్పుతో పెట్టడు ఈ విషయం మీకు అర్థం కావాల దేవుడు ఈ లోకంలో ఒక న్యాయ విధిని పెట్టిండు ఆ న్యాయ ఎందుకు పెట్టిండు మన కొడుకు కానీ ఆ న్యాయ విధిని త్రిప్వేసేవాడు కాదన ఒకవేళ ఆయన ఆ న్యాయ విధిని ఏమవుతుంది సార్ నేను అతని నమ్మలేదు ఎందుకంటే డబుల్ స్టాండర్డ్స్ అంటాం ఇంగ్లీష్ న్యాయం ఇచ్చినవాడు దాన్ని పక్కకి ఎట్లా ఉండటాడు పెట్టలేడు అప్పుడు ఎవరు నమ్మలేరు అయినా సైతాన్ ఎదురు చూస్తా ఉంటాడు నువ్వు ఒక న్యాయం పెట్టి నువ్వే ఎందుకు కాంప్రమైజ్ అయినావు కంచె చేసే అనే సామెత ఉంది మన తెలంగాణ అక్కడ కంచె చేసే అంటారు కదా కంచెట్టి కంచెని తీసేస్తే దానికి ఏమైనా అర్థం ఉందా ఒక రూల్ పెట్టి రూల్ని తీసేస్తే దానికి ఏమైనా అర్థం ఉందా లేదు బట్ దేవుడికి ధనం కూడా అదే ఆదికాండము కాండము మొదటి అధ్యాయంలో ఒక వాక్యం ఉంది చూడండి ఆ వాక్యం మీకు అర్థమైందంటే మీ ప్రార్థన జీవితంలో ఎంతో మార్పు వస్తుంది దాని మీ ఆత్మీయ జీవితంలో ఎంతో మార్పు వస్తుంది దేవుని గుణగణాలని అర్థం చేసుకునే మీకు మార్పు వస్తుంది నా ప్రార్థనకి ఏమైపోయింది నా దేశానికి ఏమైపోయింది నా ప్రాంతానికి ఏమైపోయింది ఎక్కడ పోతే ప్రార్థనలు అన్న అనుమానం మీకు ఉండడానికి వీల్లేదు చూడండి ఆయన మనిషిని సృష్టించినాక ఏం చెప్పింది అన్న విషయం ఇరవై ఆరో చూడండి వివరంగా దేవుడు మన స్వరూపముందు మన కోరిక చెప్పున్న నరులను శరీరము వారు సముద్రంలో చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని గురి దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఈ సమస్త సృష్టి మీద అధికారం ఇచ్చాడు ప్రతి జీవరాశి మీద ఆ ఎగిరే పక్షులు సముద్రపు చేపలు భూమి మీద నడిచే పశువుల మీద ప్రతి జీవరాశి మీద మనిషికి అధికారం ఇచ్చేది మీకు బాగా అర్థం నీకు అధికారం ఇచ్చి ఆయన వాపసు తీసుకుంటాడా ఇప్పుడు చెప్పండి నీకు అధికారం ఇచ్చిన దేవుడు ఈ సృష్టి మీద తిరిగి వాపస్ తీసుకుంటాడా తీసుకుంటే ఏమవుతుంది తెలుసా సైతాను సవాల్ చేస్తాడు ఆయన దగ్గర పోయి నువ్వేం న్యాయవాదివయ్యాన్ని అప్పుడు నేను నువ్వు కూడా ఆయన నమ్మలేను ఆయన అంతా నమ్మదగిన గొప్ప దేవుడు ఈ రోజు వరకు కూడా ఆయన నీకు అధికారం ఇచ్చినాక ఆయన ఇంటర్ఫియర్ కార్డు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి యాక్సిడెంట్ మనుషులు చనిపోతుంటే చాలా మంది కదా ఎక్కడ పోయింది దేవుడు ఎక్కడున్నాడు దేవుడు తప్పిదంలో జరుగుతా భయంకరమైన చిత్రవద జరుగుతా ఈ లోకంలో దేవుడు ఎక్కడా అని ప్రశ్నేస్తారు మనుషులు మీకు ఈ విషయం అర్థం కావాలా ఇప్పుడు అర్థం అవుతుంది మనిషి ప్రమేయం లేకుండా దేవుడు ఇంటర్ఫియర్ కాడు ఈ లోకంలో ఇంటర్ఫియర్ అంటే ఏమంటాం జోక్యం జోక్యమే కదా కరెక్ట్ పదం ఇంటర్ఫియర్ అంటే జోక్యం చేసుకోడు దేవుడు జోక్యం చేసుకోడు నీ ప్రమేయం లేకుండా ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలా తర్వాత మనిషిని ఎందుకు దేవుడు తయారు చేసింది ఎక్కడి నుంచి తయారు చేసి మీకు తెలుసు కదా మట్టి చేసుకోండి కదా టస్ట్ అంటాం ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో టెట్ అంటాం తెలుగులో మట్టి అంటున్నాం అంటే ధూళి దుమ్ము ధూళితో మనిషిని తయారు చేసిండు ఎందుకో తెలుసా ఈ భూమి మీద శరీరీ తప్ప శరీరులు తప్ప ఎవరు జీవించడానికి అధికారం లేదు న్యాయబద్ధంగా ఏ ఆత్మ ఈ లోకంలో జీవించడానికి అధికారం లేదు అందుకు మనిషిని మట్టితో చేశాడు చేసి దానిలో జీవాత్మని పెడుతు పెడుతున్నాడు శరీరం లేకుండా ఈ లోకంలో ఈ భూమి మీద ఎవ్వరు జీవించలేరు అందుకే ఒక్కసారి మనిషి చనిపోతే వారి ఆత్మకి ఇక్కడ అధికారం లేదు ఇక్కడ అది వెళ్ళిపోవాల్సిందే ఏ ఆత్మ కానీ శక్తులు కూడా కానీ దయ్యాలు కూడా అవి కూడా ఆత్మలే అవి ఇల్లీగల్ గా ఉన్నాయి ఈ లోకంలో మీరేమంటారు తెలుగులో అనాధికారికంగా అనాధికారికంగా అంటే న్యాయానికి విరుద్ధంగా హక్కు లేదు హక్కు లేదు దుస్తు హక్కు లేదు వాడు అందుకే సర్పము శరీరాన్ని పొందుకున్నాడు సర్పంతో దూరి ఎందుకంటే వాడికి అధికారం లేదు అమ్మ దగ్గరికి వచ్చి సర్పము అవకాశం ఇచ్చింది వాడిని అందుకు ఆ శరీరం ధరించుకొని వాడు వచ్చి మోత మోసగించగలిగింది ఈరోజు కూడా అంతే నువ్వు అవకాశం ఇస్తే ఎటువంటి చీకటి శక్తి నీ శరీరంలో దూరడానికి సిద్ధంగా ఉన్నవాడు దయాలు ఈ రీతిగా మనం వాటికి అవకాశం ఇస్తున్నాం రకరకాల ప్రాంతాలు మనం చూస్తుంటే మనుషులు దయాలు పట్టిన వాళ్ళని పోయి ప్రార్థన చేసుకుంటే ఎందుకంటే అవి ఇల్లీగల్ గా మీ శరీరాలను ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలి ఎఫ్ఎస్ఏ రాష్ట్ర పత్రికలో అవకాశం ఉంటే మీరు చూడండి శివయ్కి వచ్చినప్పటికీ రకరకాల దయ్యాలు దురాత్మలు సమూహాలున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క రోగాన్ని తీసుకొచ్చేనక్కడ అవి నీ శరణంలో చూడడం ప్రయత్నిస్తూ ఉంటాయి నువ్వు అవకాశం ఇస్తే అన్యాయపు జీవితం అపవిత్రమైన జీవితం పాపబూరితమైన జీవితం జీవిస్తే వాటికి ద్వారాలు తెరిచినట్లు అవి వచ్చి కూర్చుంటే అప్పుడు నీ జీవితం అన్యాయంగా ఉంటుంది దేవుడు కూడా ఈ లోకంలోనికి రావడానికి వీలు లేదు ఎందుకంటే ఆయన ఆత్మ అందుకు ఏ ప్రభు ఈ లోకంలో రావాల్సి వచ్చింది శరీరం ధరించుకొని శరీరమే న్యాయంగా ఈ లోకంలో ఉండగలదు ఆత్మ ఏ ఆత్మ న్యాయంగా ఉండడానికి వీల్లేదు అందుకు నీకు అధికారం ఉంది వాటిని వెలగటానికి ప్రయత్నంలో జీవితంలో భయపడతా ఉంటారు దయాలను వెలగటాలంటే చాలా మంది సంఘాలను నేను వెళ్తుంటుంది పాటు ఉంటారు చాలా మంది పాస్టర్లు కూడా భయపడతారు ఈ సత్యం నీకు అర్థమైతే నువ్వు భయపడవు నువ్వు న్యాయబద్ధంగా ఈ లోకంలో ఉండవు దుష్ట శక్తులు అన్యాయంగా ఉన్నాయి కాబట్టి నువ్వు న్యాయంగా దాని వెలగొట్టగలవు ఈ సత్యం నువ్వు అప్పుడు ప్రతి ఒక్కరు అవుతారు దయ పడతామని చూస్తే గట్టి గది కానీ ఈ సత్యం అర్థం కావాలా వాడు ఇల్లీగల్ గా ఉన్నాడు ఈ లోకంలో సైతానం వాడి అనుచరులు ఎన్న కావచ్చు వన్ థర్డ్ పోర్షన్ బైబిల్లో అంటే మూడో భాగము అక్కడి నుంచి అంటే థర్టీ త్రీ పర్సెంట్ దూతలు దయ్యాలాగా మారే అసలు లక్షలు కోట్ల దేవదూతలు దయాలుగా మారి పడిపోయారు ఈ లోకంలో వాళ్ళందరూ ఎక్కడ పోలో తెలవాలి అన్యాయంగా ఉన్నారు ఈ లోకంలో కాబట్టి వాటికి శరణం కావాలా ఈ లోకంలో జీవించాలంటే మనుషులలో చూరుతా ఉంటాడు ముఖ్యంగా అనిలలో రక్షణ అనుభవం లేని వారందరి జీవితాలలో దుష్టాత్మలుంటాయి అందుకు వాడు దేవుని సన్నిధికి రానియకుండా వాళ్ళని అడ్డగిస్తా ఉంటాడు ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు దేవుని సన్నిధికి వస్తే నీకు తెలుసు వాణిలో న్యాయానికి విరుద్ధంగా గురాత్మ దూరిండు కాబట్టి నువ్వు అది విడిచిపెట్టి వెళ్ళిపోద్ది ఎందుకంటే నీకు తెలుసు నువ్వు న్యాయబద్ధంగా ఉన్న ఈ వాడు అన్యాయంగా ఉన్నాడు అందుకు వాడిని తర్మగలవు దయ్యాలనేది నేను ధైర్యంగా చర్మగల ఎందుకంటే ఈ సత్యం నీకు అర్థమై కాబట్టి మరి విశేషంగా మీరు రక్షణ పొందినవారు కాబట్టి మీకు ఇంకా స్పెషల్ పవర్ అర్థమవుతుందా మీకు నేను చెప్పేది కాబట్టి చీకటి శక్తి అన్యాయంగా మీకు తెలుసు ఒక మనిషిలో ఎన్ని దయ్యాలు నివసించగలవు ఎన్ని అంత పెద్ద విశాలమైన స్థలం ఇది మన హృదయం గెరాసనీయ పట్టణానికి మన ప్రభు అయినప్పుడు సమాధులలో ఉన్నవాడు ఒకటి చూసారా మీరు ఎప్పుడన్నా దయములు పట్టినవాడు పరిగెత్తుకుంటే దేవుని దేవచ్చాడు మన పౌదీరికి తీర్పు దినం ఇంకా రాన రాలేలేదే మమ్మల్ని ఎందుకు తీర్పు తీర్చడానికి వచ్చేవాడుతున్నది మీరు ఎవరు అంటే ఏమన్నాడు మేము ఒక సేన ఎంత శ్రీనా సైనికులు సైనికులు కదా ఒక సేన అంటే తెలుసా మీకు ఇచ్చి మించి ఏడు నుంచి తొమ్మిది మంది అంటే వాడిలో అన్ని ఆత్మలున్నాయి ఏడు వేల నుంచి తొమ్మిది వేల దురాత్మలు ఒక్కడి శరీరంలో దొరికాయి అందుకే కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థు పడిపోతాడు ఇంకా ఉంటాయి కొన్ని దయాలు అవి మాకు తిరుగుతా ఉంటాయి ఈ సత్యం తెలిసింది కాబట్టి ఆ క్షరంలో కొన్ని విడిచిపెట్టి పోతా ఉంటాయి బయట పోయినాక మళ్ళా పట్టుకుంటే ఇంకా దానికి ఆహ్వానం ఓపెన్ చేసి పెట్టాడు కాడు ఆ తలుపు క్లోజ్ చేయాల నీ సేవ జీవితం ఇక్కడికి ఎవరు వచ్చిన ప్రార్థన కొరత నీళ్ళు వారి పాపాలను ఒప్పిపించి ఏసు సొంత రసంగా స్వీకరిస్తే ఇంకా డోర్ క్లోజ్ సైతం శక్తి లేదు ఏసు ప్రభు కూడా నీ శరంలోకి రాడు నీ హృదయంలోకి రాడు ఎందుకంటే ఆయన ఆత్మ ఆయన ఆత్మ ఇప్పుడు ఒకప్పుడు శరం ధరించి వచ్చిండు ఎందుకంటే లీగల్ గా ఉండాలా కాబట్టి ప్రాణం విడిచిపెట్టాలా మరికొద్దు త్యాగం చేయాలా కాబట్టి ఆయన శరణం ధరించి వచ్చిండు కానీ ఈ రోజు ఆయన ఆత్మ స్వరూపిగా ఉన్నాడు నీ హృదయంలోకి రావాలంటే నువ్వు వద్ద ఆహ్వానించకపోతే రాడు అందుకే తలుపు యొక్క నేను తడుతున్నాను అంటాడు ఎవరు తరిస్తే వారి హృదయంలోకి వచ్చి వారితో పాటు నేను నా తండ్రి బస చేస్తాడు అంటే ఇద్దరు మన హృదయంలో తండ్రి ఉంటాడు మన ప్రభు ఉంటాడు కుమారుడు ఉంటాడు పరశురాత్మ వాళ్ళతో పాటు కలిసి ఉంటాడు కాబట్టి ముగ్గురు ఏకదేవుడు మన హృదయంలో నివసిస్తాడు అంటే నీ హృదయంలో ఎంత స్థలం ఉందో ఆ స్థలంలో రకరకాల దయాలను తెచ్చిపెట్టుకుంటున్నావు ఈ రోజు మతపరమైన జీవితం అందుకు వాడి గతి కడపట్టి స్థితి చాలా అన్యాయంగా ఉంటది మరీ చెడ్డదండి ఎందుకంటే ఊహించుకోండి అన్ని దురాత్మలు వచ్చి వాళ్ళకు చెప్తే నువ్వు వాడికి అవకాశం ఇచ్చినవు కాబట్టి దేవుని బిడలం మనం ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు ఎక్కడ వేళ వాటిని తరమేస్తుండాలా నువ్వు ఎక్కడ అడుగు పెడితే నీకు సత్యం తెలిసిపోయింది ఈరోజు అవి ఇల్లీగల్ ఈ లోకంలో నువ్వు చదివే స్థలంలో నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో నువ్వు సేవ చేసే స్థలంలో షాప్స్ ఎక్కడ పోయినా ఇల్లీగల్ గా ఉన్నాయి అవి అరే వీళ్ళకి సత్యం అని పరిగెత్తిపోతా ఉంటాయి అవి మీరెక్కడ అడుగు పెడతారు మేము అందుకే ఎక్కడ పెట్టినా ఏ స్థితి ప్రశ్న ఈ ప్రాంతంలో సమాధానం కలుగురుగా అన్ని వెళ్ళిపోవాల్సిందే ఒక్క ఆత్మ దక్కడ డిస్టర్బెన్సెస్ ఉండవు ప్రార్థనా సమయంలో పబ్లిక్ మీటింగ్ టైంలో చాలా డిస్టర్బెన్స్ ఉంటాయి ఎందుకంటే వాడు ఆకాశాత్మ సమూహాలు కదా అవి అవి ఎలక్ట్రిక్ పట్టేస్తాయి మ్యూజిక్ సిస్టమ్ పట్టేస్తాయి ప్రతి వైర్ ని పట్టగలవు అవి వాటి అవి దూరీ అవి అవి అవి అవి వాటికి ఏమి జీవం లేదు కదా కానీ మనలో మట్టుకు జీవం ఉంది కాబట్టి మనలో వాడు దూరి వాడి కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు మనం అవకాశం ఇవ్వదు అందుకు నీకు ఈ ప్రార్థన జీవితం అవసరం మేము ప్రార్థన చేసి వెళ్ళిపోతామా ఇక్కడున్న దయాలన్నీ మమ్మల్ని సత్తాయిస్తాయి రాజవజ్ ఒక్కటి కాదు రెండు కాదు కొన్ని వేల దయాలు మేము సిద్ధంగా ఉన్నాం చంపని చూస్తా మమ్మల్ని బాగా ఎందుకంటే ఇక్కడ అవి ఇల్లీగల్ గా ఉన్నాయి మేం వాటిని తరిమేసినాం పలాలు ఎక్కడ పోవాలా పందులుంటే పందులు అలా పోతాయి కానీ ఇక్కడ పందులు లేవు కదా కాబట్టి వాటిని తరిమేసినప్పుడు అందుకే మీకు తెలుసలేదు విషయం క్రైస్తవుల కంటే దేవుని సేవకుల కంటే అట్లా చెప్తే బాగుండదు కదా మంత్రగాండ్లు ఎక్కడ సమయం పెడతారు పూజలలో రాత్రులు రెండు గంటల వరకు మూడు గంటల వరకు నగ్నంగా పూజలు చేసి ఆ ఆకాశ సమూహాన్ని స్వాధీనం చేసుకుంటా ఉంటారు చేసుకుని వాడి బిజినెస్ కొరకు వాడుకుంటూ ఉంటాడు మనుషుల మీద పంపిస్తూ ఉంటాడు చెప్పండి ఈ సత్యం తెలిసిన నీవు మరి విశేషంగా ఎంతగా ప్రార్థనలో ఉండాలా వాడిని మించి ఉండాలా లేదా వాడిని ఎదుర్కోవాలంటే వాడి మీద విజయం పొందాలంటే నీ ప్రార్థన జీవితం ఎట్లుండాలి ప్రార్థన చేసే టైంకి నిద్ర వస్తూ ఉంటుంది కాబట్టి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మా సేవ జీవితంలో మేము సాధారణంగా మా సంఘాలలో మేము ఏం చేస్తామంటే డైరెక్ట్ ప్రసంగం చేసుకుంటా ఎందుకంటే చాలా కాలం ప్రసంగాలు విన్నాం మనం మన జీవితాలలో ఎన్నో కొన్ని వందల ప్రసంగాలు విన్నాం అది కాదు ఇది ఒక క్లాష్ లాగా తీసుకోవాలా సందే క్లాష్ లాగా తీసుకోవాలా ఆరాధన సమయాన్ని పాయింట్స్ రాసుకోవాలా బుక్ తెచ్చుకొని రాసుకోవాలా పాయింట్స్ ఇంటికి పోయినాక వాటిని ధ్యానించాలా నేను చూడాలి ఎన్ని పేజులు రాసుకున్నాను మీరు ఆశ్చర్యపందరు ఇన్ని పాయింట్స్ రాశాను ఇవన్నీ పాయింట్స్ రోజు కవర్ అయితే హాఫ్ అన్ ఎన్ని పేజీలు చూడాలి ఐదు పేజీలు రాసాను ప్రసంగం ఇవన్నీ అరవై గంటల చేయలేము సాధారణమైన కాడికి ఎంత చేయాలనో దేవుని నడిపి పెన్సిల్సి అంతవరకే చేస్తాం కాబట్టి మొదటిది ఒకవేళ మీరు రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు మనిషికి న్యాయబద్ధమైన అధికారం ఉంది లీగల్ అథారిటీ అంటే ఇంగ్లీష్ లో ఈ లోకంలో మనిషికి అథారిటీ ఇచ్చిండు దేవుడు ఆ అథారిటీని తీసుకోడు తీసుకుంటే ఆయన న్యాయానికి ఆయన విరుద్ధంగా ఉన్నట్టు కాబట్టి నీకు అథారిటీ ఇచ్చిండు కానీ పవర్ మట్టుకు ఆయన దగ్గరే ఉంది ఈ విషయం బాగా అర్థం చేసుకోండి బాగా అర్థం చేసుకోండి ఆయన దగ్గర శక్తి ఉంది పవర్ ఆయన దగ్గర శక్తి ఉంది అథారిటీ ఎవరిదే నీకు ఇచ్చింది ఈ లోకంలో ఇందాక చూసినాం ఆదికాండ మొదటి ఇరవై అరవ వర్షంలో సమస్తాన్ని ఏలడానికి నీకు అధికారం ఇచ్చండి అందుకే పశువులు మనుషులు అంటే భయపడతాయి సింహము పులి కూడా భయపడుతుందా లేదా మనిషి భయపడుతుందా లేదా ఎందుకు భయపడతాయి చెప్పండి ఈ వాక్యం ప్రకారంగా ఈ వాక్యం అమలు పరచబడుతుంది ఇప్పుడు కుక్కలు ఉంటాయి ఎన్ని కుక్కలున్నాయి హై అంటే పరిగెత్నాయలేవా నీకు అథారిటీ ఉంది ఏ శత్తు ఆవు గాని ఎద్దుగా ఏనుగు ఎంత పెద్దది ఏనుగు కే చాలా పెద్ద జీవులు కదా వాటి కంటే నువ్వు చాలా తక్కువ కదా అయినా నీ మాట ఎదుగు వింటాయి నీకు అధికారం ఇచ్చిన దేవుడు ప్రతి జీవరాశి నీ మాట వినాల్సిందే అది దేవుని విధానం అయితే ఆదాము హవల పాపం వలన ఆ అథారిటీ డిస్టర్బ్ అయిపోయింది అందుకు సింహాలు పులులు మనుషులుగా పడతా అయిన గారి నువ్వు వాటిని అధికారంగా లోపరుచుకోవచ్చు ఒక సేవకుడు గతంలో మేమిటు అదేం ప్రాంతం మారడమిల్లి ప్రాంతం తన సాక్ష్యం వింటున్నాను చర్చిలో ఓ రోజు రాత్రి భార్య భర్తని ఇద్దరు సేవ చేసుకుని ఆలస్యంగా ఇంటికి వస్తున్నారంట మోటార్ సైకిల్ మీద సడన్లీ రోడ్ మీచి చిరుత పులు వచ్చేసిందంట దానిపై డాష్ కొట్టేశారట కొట్టేసి ఇద్దరు మీరు చెప్పండి ఏం జరిగిండాలా ఏం జరిగిండాలా చెప్పండి చిత్తపులొచ్చి వీళ్ళు పట్టుకోవాలి కదా దాని కూడా బాగా గాయమైంది అది లేచి మెల్లగా నడుచుకుంటా వెళ్ళిపోయిందంట వీళ్ళు తిరిగి లేచి మోటార్ సైకిల్ చేసుకుని ఇంటికి వచ్చారు సేవక్కులకి అధికారం ఉందా లేదా స్పెషల్ అధికారం నీకు నాకు అధికారం ఇచ్చింది దేవుడు కానీ విరవీగం గర్వించం కానీ నాకు తెలుసు న్యాయబద్ధంగా నాకు అధికారం ఉంది ఎటువంటి చీకటి శక్తి నేను చెప్తే విరాల్సింది దాని తెలిసిపోయింది వీరు వచ్చేసి రాత్యం తెలుసు నేను ఇల్లీగల్ గా ఫలాని వ్యక్తిలో ఉన్నా ఇంకెప్పుడు ఉండలేను అనేసి విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంటాయి వెళ్లిపోతే చూపిస్తాడు దేవుడు నువ్వు కళ్ళు మూసి చూడు నువ్వు హృదయంలో దురాత్మలు అనిపిస్తా చుట్టూ దేవుడు అనిపిస్తావు సార్ ప్రార్థన జీవితంలో ఉంటేనే లేకుంటే ఈ నేత్రాలు ఆత్మీయ నేత్రాలు దేవుడు ఆదామ వాళ్ళ పాపం వలన ఆత్మయ నేత్రాలు ముగించి అవి తెరుచుకోవాల నువ్వు రక్ష పొందినవాడు రక్ష పొందిన దాను తెలుసా ప్రార్థన జీవితం ద్వారా కాబట్టి ప్రార్థన అన్న దానికి సత్యం ఇప్పుడు మీరు తెలుసుకోవాలా ఏం తెలుసా ఇంతగా నేను చెప్పినట్లు పవర్ అక్కడ ఉంది ప్రభు దగ్గర అథారిటీ ఎవరి ఉంది మీ దగ్గర పవర్ లేదు మీ దగ్గర అథారిటీ ఉంది పవర్ ప్రభు దగ్గర ఈ రెండు కలుస్తేనే అద్భుతాలు ఈ విషయం అర్థం చేసుకోండి రెండు కలుస్తే అద్భుతాలు అందుకే దేవుడు మనుషులతో పాటు కలిసి పని చేయాలనుకుంటున్నాడు కానీ ఆయన రాడు నేను చెప్తున్నా ఆయన కనిపించిన దేవుడు ఎందుకైనా ఆత్మ ఆయన కూడా రావాలంటే ఇలీగల్ ఆయన హక్కు ఎందుకంటే చూస్తే ఆయన ఆయన సృష్టి ఆయన ఖక్కు నీ లోకంలోకి వచ్చిపోవడానికి కానీ శరీరం లేకుండా ఆయన రాలేడు అందుకు నీ శరీరం అవసరం అందుకు నీ హృదయ రావాలనుకుంటున్నాడు అందుకు రక్షణ పొందాలా సీక్రెట్ మీరు చెప్పిరా ఎవరికన్నా మీరు సువార్త చెప్తూ ఇది చెప్పండి ఎందుకు వాళ్ళు ప్రభుత్వ స్వీకరించారు నువ్వు పాపే మీ పాపే వాడు కోపం వస్తుంది వాడికి అంతే కదా వాడికి చెప్పాలా దేవుడు ఎందుకు నీ శరీరంలో నీ హృదయంలో నివసించాలనుకుంటుండో తెలుసా అథారిటీ పవర్ కలిస్తే మరీ విశేషమైన సేవ జరుగుతుంది మేము ఎక్కడ అడుగు పెట్టి సేవ చేసినా అక్కడ చర్చ సంపూర్ణంగా అభివృద్ధి పొందుతూ సమృద్ధిగా నిండిపోతూ ఉంటాయి స్కూలు కొట్టేసి గొడవలు ఉంటారు ఎన్ని సంవత్సరాలు నేను మా సంఘాలు కూడా అంతే మీ కొన్ని సంవత్సరాలు పట్టి రెండో చర్చ్ స్టార్ట్ చేయడానికి మూడో చర్చ స్టార్ట్ చేయడానికి నేను ఆల్రెడీ సిక్స్ చర్చెస్ స్టార్ట్ చేసుకున్నా చేసేసి పాసాలకు గొప్ప చెప్పేసి నేను తిరిగి ఎప్పుడు పోలేదు అక్కడికి మళ్ళీ ఎందుకు అది తెలుస్తాయి మీకు అర్థమైందా సేవ విధానం ఏందో మనం ఎక్కడ గూడు కట్టుకుని ఉంటామో అక్కడికే స్థిరపడిపోతాం గొంగలి పురుగు గురించి మీరు ఎక్కడ విన్నారా అది దాన్ని ఇంగ్లీష్ లో మీరు సైన్స్ స్టూడెంట్స్ అయితే మీకు తెలుస్తుంది సైన్స్ స్టూడెంట్ స్టూడెంట్ ఎవరండి ఇక్కడ బైపీసీ స్టూడెంట్స్ మీరు బైపీసీ స్టూడెంట్స్ కదా అది గొంగలి పురుగు ఏం చేస్తుంది ఆ ఆకులు తినుకుంటా దాన్ని చుట్టూ ఒక కవర్ వేసుకుంటుంది దాన్ని ప్యూపా అంటారు ఇంగ్లీష్ లో ఒక చిన్న గూడు లాగా కట్టుకొని దాని లోపలే ఉండిపోతుంది గొంగలి పురుగు అయితే అది కొంతకాలానికి ఏం కావాలా దాని రెక్కలవన్నీ వచ్చి ఆ ప్యూపాన్ని పగల కొట్టి అందులోంచి బయటకు వచ్చి ఎగిరిపోతుంది అది గొంగలి అంటే గొంగలి పురుగు చూడడానికి ఎంత గల్లీజు గుంటది కదా కానీ అది బటర్ఫ్లై లాగా అయినాక సీతకొక్క చిలుక లాగా అయినాక ఎంత అందంగా ఉంటుంది కానీ సీతకొక్క చిలుక నుంచి ఏ లాభం లేదు సీతకొక్క చిలుక నుంచి ఎవరికి ఏ లాభం లేదు ఎందుకంటే చూడడానికి అందంగా ఉంటుంది అంతే కానీ తేలిటీగా దాంతో లాభం ఉందా లేదా దాన్ని చూస్తే భయం ఎందుకంటే పుచ్చుకోదు అది కానీ అది తేనె సీత పువ్వు చింత ఏం చేస్తుంది అది కూడా పోయి పువ్వులో తేనె తాగేసి ఉంటది కానీ ఈ తేనేటీ ఏం చేస్తుంది అదంతా జమ చేస్తుంది నీ కొరకు నా కొరకు దానికి దీనికి తేడా అదే కానీ ఆ గొంగళి పురుగు అందులో నుంచి పగులు రాకపోతే కొంతకాలం కాదా చచ్చిపోతుంది అట్లా ఉండద్దు నీ జీవితం నా జీవితం నువ్వు దాన్ని పగలు కొట్టుకుని బయటికి వెళ్లిపోవాలా స్వేచ్ఛగా ఎగరాలా అటువంటి జీవన విధానం దేవుడు మనకు అనుగ్రహించింది అందుకు ఎక్కడ కూడా మేము గూడు కట్టుకోము అవసరం లేదు మనకి సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి తో ప్రకటించమంటే మనం ఏం చేస్తున్నాం మేము అందుకే ఈ ప్రాంతాలకు రకరకాల ప్రాంతాలకు వెళ్తా ఉంటాం ఒకటే ప్రాంతంలో ఇప్పుడు ఒక్క సంఘానికి సంబంధించిన వాళ్ళని కాదు మేముఐ బ్యాక్గ్రౌండ్ ఈ బ్రదర్ బ్యాప్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఆ బ్రదర్ బెరకా సంఘాల నుంచి మేము వచ్చిన వాళ్ళం డిఫరెంట్ డిఫరెంట్ సంఘాలు డినామినేషన్స్ వచ్చినా గానీ ఒకటే దృక్పథంతో పోతున్నాం సర్వలోకానికి వెళ్ళమని చెప్పి చివరి ఆగి అదే అని సర్వలోకానికి వెళ్లి సర్వశ్ వార్త ప్రకటించమన్నాడు అంటే జీవన విధానం సీతకు ఒక చిలక లాగా ఎగిరికోవాలను అంటే అనేక నువ్వు మధురంగా వారి జీవితాలను మార్చుకోవాలి కాబట్టి మొదటిదిగా నీకు దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ శరీరం అంటే అథారిటీ కొరకు ఈ లోకంగా సమస్తం నీ మాట వినాల్సిందే ప్రతి జీవి నీ మాట వినాల్సిందే ప్రతి చీకటి శక్తులు కూడా నీ మాట వినాల్సిందే అది నీ అధికారం కానీ నీకు ఇంకొక భయం ఉంది అది ఏమైపోతుందో దయ్యాలు వస్తాయేమో పట్టుకుంటాయేమో అని వాడు అబద్ధికుడు నీ అబద్ధం చెప్పిండు వాడు వాడు నిన్ను ఏమీ చేయలేడు ఎందుకు తెలుసా వానికి ఏ అధికారం ఇవ్వలేదు దేవుడు నీ మీద సైతానికి ఏ అధికారం మీకు ఇవ్వలేదు అనికే అన్నాడు ఇదిగో శత్రు బలం అంతటి మీద నేను మీకు చెప్పండి ఎప్పుడు విన్నారు ఈ వాక్యం శత్రు బలం అంతటి మీద అంటే అవి కొన్ని కోట్లాది కోట్లాది దురాత్మలు ఉండవచ్చు ఎన్ని దురాత్మలున్నా వాటి అంతటి మీద మీకు అధికారం ఇచ్చాడు అధికారం ఉందా పదం వాడి మీద అధికారం ఇచ్చాడా అమ్మా సైతాన్ సైతాన్ దయ్యం దయ్యం భయపడుతున్నా లేదు అంటే ను నీ అధికారాన్ని మర్చిపోయినావు అధికారాన్ని నమ్మేసుకున్నారు ఆదమవల్ నేను దాని లాక్కొని మీ చేతిలో పెట్టినట్టు యేసు ఆదమవలు పాపం చేయడం వలన ఆ అధికారాన్ని సైతానికి అప్పగించిండ్రు వాడు విర్ర వీగింది ఇంతకాలం యేసుప్రభు ఎందుకు ధరించి న్యాయబద్ధంగా ఈ లోకంలో కావాలా లేకపోతే సైతాన్ని అట్టాడు నువ్వు ఆత్మగా ఎట్లొస్తావు రావడం వీలెదు కదా దేవుడిని సవాల్ చేసి కదా దేవుడు అందుకే శరం ధరించి ఈ లోకంలోకి అధికారాన్ని తిరిగి లాసుకున్నాడు శిలో మీద నీ చేతుల తిరిగి పెట్టిపోయాడు రోమి రాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యాయంలో నీ చేతుల తిరిగి పెట్టిపోయిండు ఆ అధికారాన్ని నువ్వు వాడుకోకపోతే నువ్వు జీవన విధానం విధానం వృధా నీ లైఫ్ అంతా వృధా అయిపోతుంది ఇప్పుడు చాలా వృధా చేసుకున్నాం మన క్రైస్తవ జీవితం ఈ అధికారాన్ని వాడుకోకం కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి దేవుడు ఎందుకు మనిషితో సహవాసం చేయాలనుకుంటున్నాడు తెలుసా ఇప్పుడు అర్థమైందా ఆయన పవర్ నీది అథారిటీ ఆయనది శక్తి నీది అధికారం ఈ రెండు కలుస్తనే ఆయన రాజ్యము స్థాపించబడుతుంది ఈ లోకంలో మీ పవర్ ప్రార్థన వచ్చిన గాక నీ చిత్రం పనస్ మీద భూమి మీద నిర్వహింది అని ప్రార్థన చేస్తారా ఎట్లా వస్తుంది చెప్పండి అది కొన్ని వేల సవా రెండు వేల చేస్తారా ప్రార్థన ఎట్లా వస్తుంది చెప్పండి ఈ సత్యం అర్థం కాకుంటే రాదు ఆయన ఎందుకు మనిషితో సహవాసం చేయాలనుకుంటున్నాంటే ఆయన శక్తి నీకు ఇచ్చిన అధికారము కలుస్తేనే మీరు రాజ్యం ఎలగలరు ఒక రాజుకి ఈ రెండు ఉండాలా అర్థమవుతుందా ఒక రాజుకి శక్తి ఉండాలా అధికారం ఉండాలా అప్పుడే వాడు పరిపాలన చేయగలడు అందుకే క్రైస్తవులని పేరు ఎవర రాజులైన యాజక సమూహం అన్నాడు నువ్వు ఒక దిక్కు యాజకువి ఇంకొక దిక్కు రాజువి ఒక దిక్కు యాజకువి ఇంకొక దిక్కు రాజువి యాజకుడు ఏం చేస్తాడు దేవునికి సేవ అర్పిస్తా ఉంటాడు అనుదినం రాజు ఏం చేస్తాడు మనుషులని పరిపాలించి వారి భాగోలు ఆలోచించేవాడు అట్లా ఉన్నావా ప్రస్తావంలో యాజకులు లాగా ఉన్న మేము దేవుని ఆరా కానీ ఎక్కడన్నా రాజులాగా ఉన్నావాడు ఇతరుల బాగులు ఆలోచించే జీవితం ఎప్పుడన్నా చూసావా ఎవరన్నా కష్టపడుతుంటే వారికి సహాయపడ్డావా రాజు అని ఎవడు అదే కదా ఎవరన్నా బాధలో ఉన్నప్పుడు వారికి పోయి ఉపశమనం కల్పించినవా ఎవరన్నా దయ్యాల చేత పీడింపబడుతుంటే వారికి పోయి విడుదల కనిపించిన వా రాజు అనేవాడు పోయి యుద్ధం చేసి దృష్టిని వెనగొట్టి మనుషులకి సమాధానం తీసుకొని రావాలి వాడి అది నీకు నాకు అప్పగించింది ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఈ సత్యంతో ప్రార్థన చేస్తే ఏం చేస్తున్నారు ఇప్పుడు నేను ప్రార్థన అంశం చెప్తాను ఫైన్ అయిపోతుంది ఫైన్ ప్రార్థనకు అంశం అంతేనా ఫైవ్ మినిట్స్ ప్రార్థన అర్థమై ఇప్పుడు అర్థం చేసుకోండి పర్లోకపు శక్తికి జోక్యం కనిపించుకుండే అధికారం ప్రార్థన పర్లోకంలో ఉన్న శక్తి అంటే దేవుని శక్తిని నీ జీవితంలోకి రావడానికి నువ్వు పర్మిషన్ ఇవ్వడమే ప్రార్థన అందుకు ప్రార్థన చేయమంటాడు నువ్వు ప్రార్థన చేయకుంటే ఆయన ఏ కార్యం చేయటోకంలో ఎందుకంటే కార్యాలు జరగాలంటే శక్తి కావాల పవర్ కావాలి అథారిటీ కావాలి నేను అథారిటీ ఉంది పోయి చెయ్యి అంటే వాడు చేస్తుందా చెయ్యడు అర్థం అవుతుందా వాడు తినాలి అమ్మో ఈయన ఈయన చెప్పిన పని నేను చేయకపోతే నన్ను శిక్షిస్తాడు అన్న భయం ఉండాలంటే నా దగ్గర పవర్ ఉండాలి అందుకు పరిశుద్ధాత్మను పొందుకోమన్నాడు అర్థమైంది ఇప్పుడు మీరు ఎందుకు పరిశుభ్రత పొందుకోవాలా అపోస కార్యంలో వాళ్ళు ఎందుకు పొందుకున్నారు వాళ్ళకు తెలుసు అథారిటీ ఉంది నాకు రక్షణ పొందిన వాడి చేతులు అథారిటీ పెట్టి వెళ్ళిపోయి కానీ శక్తి ఆయన దగ్గర ఉంది ఆయన శక్తి మీ రావాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం ఇది కేవలం పెద్ద కోసం సంఘ వర్తించదు ప్రతి సంఘానికి వర్తిస్తుంది వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకున్నారు అంతే కాని ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ అభిషేకం కోసం కనిపెట్టుకోకపోతే ఆయన ఏమంటారు తెలుసా పర్శుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు శక్తి లేకపోతే మీకు శక్తి ఉండదు ఎన్ని ఘటన ప్రార్థించండి గ్యారంటీ నో శక్తి నో పవర్ మీరు ఎంత దినాలైన ఉపాసం ఉండండి ఎన్ని రోజులుగా ప్రార్థించండి నీలో శక్తి లేదు అంటే నీకు పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే నీకు శక్తి ఉండదు అంటే దేవుడు ఆయన ఆత్మ రూపకంగా ఇప్పుడు మన మధ్యలో నివసిస్తుండడు కాబట్టి నీ హృదయంలో ఆయన ఆత్మ రూపకంగానే ఉంటాడు అంటే ఆయన పవర్ ఆయన శక్తి నీలో ఉంది అధికారం ఆల్రెడీ ఇచ్చండి రక్షణ పొందిన రక్షణ పొందిన వారికి కానీ శక్తి కూడా నీకు అవసరం నువ్వు ఈ లోకంలో ఆయన కొరకు సాక్షిగా జీవించాలంటే పరశుద్ధాత్మ అభిషేకం నీకు ఉండాలా శక్తి ఉండాలా నీకు ఆల్రెడీ అసారితో రక్ష పొందినవాడు ఈ రెండు కలుస్తేనే గానీ నీ సేవ ముందుకు పోదు ఖచ్చితంగా ఎందుకంటే నీ సెలవులు నీ సెలవులు అక్కడ కూర్చున్నప్పుడు ఎటువంటి శత్రు సమూహం ఉందో ఏ దృష్టి ఏ డిరెక్షన్ నుంచి నేను కొడుతుంటే నీకు తెలియదు మనవన్నీ నువ్వు గ్రహించాలంటే నీలో ఆ పవర్ ఉండాలా అది దానికి లిమిటే లేదు దురదృష్టం ఏంటంటే మనం దాన్ని లిమిట్ చేసి పెట్టుకున్నాం దేవుని యొక్క ఆత్మకి నీ ప్రార్థన జీవితం బహు ప్రాముఖ్యమైనది ప్రతి దశలో దేవునికి నువ్వు చోటు ఇస్తున్నావు అంటే అర్థమైంది ఆయనకి నువ్వు ఆహ్వానం పలుకుతున్నావు నా జీవితం మీద నీకు నేను కంట్రోల్ ఇచ్చేస్తున్నా నా జీవితాన్ని పరిపాలించప్రవ్వా అన్నదే ప్రార్థన జీవితం ఆయన నీ జీవితంలో ఇంటర్ఫియర్ కావాలంటే నువ్వు ప్రార్థన చేయకపోతే కాడు రాడు ఆహ్వానించకపోతే నీ ఉద్యోగ రాడు ప్రతి స్థితిలో నీ కుటుంబ స్థితిలో నీ ఉద్యోగ స్థితిలో నువ్వు చేస్తున్న ప్రతి పనిలో ఆయన ప్రమేయము ఆయన జోక్యం కల్పించుకోవాలంటే మటుకు నువ్వు ఆయనను ఆహ్వానించకపోతే కాదు నాకు చాలా లేట్ గా అర్థమైంది ప్రార్థన జీవితం కేసులం చిన్నప్పటి నుంచి చిన్నపిలో నుంచి ప్రార్థనలు ఉన్నాయి నేను గంటలు గంటలు ప్రార్థన కూడా ఎన్నో విశేషమైన ఆ యొక్క ఆకాశ పరలోకపు దర్శనాలు చేసినాను పరలోకంలో తిరిగినట్లు అక్కడ కొంతమందితో సంభాషించినట్లు అట్లాంటి అన్ని నేను తలలు దర్శనాలు చూసిన వాడిని నేను ఒకసారి నిజంగానే ప్రార్థననే ఆత్మ అక్కడ తిరిగిన అనుభవాలు చూసేవాడిని అదే దాని గురించి గొప్పగా నేను చెప్పుకుంటలేదు చాలా మంది అటువంటి గొప్ప వ్యక్తులు వాళ్ళలో మనం ఎంత ప్రార్థన చూస్తాం ఒక నాలుగు గంటలు కంటిన్యూస్ గా మీరు ప్రార్థన చేస్తుంది ఒక ఒక ఐదు గంటలు ప్రార్థన చేస్తూ ఆయన సృష్టించుకుంటా దేవదత్తులు దిగి రాకపోతే అడగండి మీ చుట్టూ దేవదత్తుల మీ ప్రార్థన సిక్స్ అవర్స్ అవర్స్ చే ఒప్పుకుంటే మీద రాలేదనుకోండి రాత్రి ప్రార్థనలో కంటిన్యూస్ కూర్చోండి మీరు పరిలోకపు స్వరాలు వినగలరు అక్కడ దేవులు దేవుణ్ణి సృష్టిస్తున్న ఆ యొక్క స్వరాన్ని మీరు వినగలరు నాకు అనుభవం జరిగిందో సార్ వాళ్ళతో పాటు కలిసి స్తున్నట్లు అనుభవం నాకు కలిగింది ఆ రాగలు వేరే గులతో పాటు కలిసి పాడుతున్న రాగం నాకు వచ్చింది అరొచ్చు మీకు కూడా అనుభవం రాగలదు ఈ సత్యం మీరు గ్రహించగలిగితే మీరు ఆయనకి పర్మిషన్ ఇవ్వకపోతే మీ జీవితంలో ఆయన రాడు ఆయనకి అధికారం ఉన్న సృష్టి అంతా అయినది కాబట్టి ఆయనకు అధికారం ఉన్న ఆయన నీ జీవితంలోకి రాడు అందుకు మనం ప్రతిరోజు ఉదయం లేచి నూతనంగా నా హృదయంలో జన్మించే ప్రవ్వా తెల్లవాడి వేకో చుక్క ఎక్కడుంది కేతురాష్ట్ర పత్రికలో చీకటి స్థలంలో ఉంది ఎవడి జీవితంలో రావాలా అని ఎదురు చూస్తుంది ఏశ్రవ్ వేకూర్చుక్క ఏశ్రో సదృశ్యం ఆయన నీ వృధులకి రావాలని ఆశపడుతున్నాడు నువ్వు స్వీకరించాలా ఆయనను ఆహ్వానించాలా ప్రతిరోజు నూతనంగా ఆహ్వానించాలా అని ప్రభావం నూతనంగా అభిషేకించు ప్రభావ నీ ఆత్మ నూతనంగా నా వృధలకు రావాలా ప్రభా అని నువ్వు ప్రార్థిస్తే కానీ రాడు ఆ రోజు ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా గానీ ఆ ప్రార్థన చేయకుండా పోతే మటుకు నీ జీవితం మరీ కష్టకరంగా ఉంటది కాబట్టి సత్యాన్ని గ్రహించిన నువ్వు ఈ రోజు నుంచి దీన్ని పాటించడాన్ని నేర్చుకోవచ్చు నీ ప్రార్థన జీవితంలో మార్పులు తెచ్చుకో ప్రార్థన అంటే ఆశ ఉంటది ఎందుకో చదువు ఆయనకి నువ్వు ఆమోదిస్తున్నావు నీ జీవితంలో రామోదిస్తున్నావు ఎంతసేపు నువ్వు ఆయన పాటు ప్రార్థనలు కూర్చుంటే అంతసేపు నీతో పాటు ఆయన సహవాదం చేస్తూ ఉంటాడు రకరకాల విషయాలు బయలుపరుస్తూ ఉంటాడు క్రైస్తవ జీవితం ఇది బహు ఎన్నో విషయాలన్నీ తెలియని ైబుల్ అంతటా ఎన్నో విషయాలు ఉన్నాయి ఎంతో మంది ధైర్యంగా వాటిని ధ్యానించగలరా ప్రకటించగలరాగలరాగలరా అవి ఎప్పుడు నెరవేర్చినా ఎక్కడ నెరవేర్చరా ప్రార్థన ద్వారా అవి సాధ్యం నువ్వు ప్రార్థన చేయకపోతే అవి నీకు ఆయన చూపించాడు పర్మిషన్ గ్రాంటెడ్ ప్రార్థన అంటే పర్మిషన్ గ్రాంటెడ్ ప్రవ్వా నేను నీకు ఆహ్వానం పలుకున్నాను నా రా ప్రవ్వా నన్ను నడిపించు నా సంస్థాన్ని నీకు సరెండర్ చేస్తున్నాను ప్రభా నా అథారిటీ నీకు చేస్తున్న ప్రభావ ఇప్పుడు నడిపించి ఆయన శక్తి కాబట్టి ఆయన అథారిటీ శక్తి కలుస్తే అద్భుతాలు జరుగుతుంది సేవలు నీ జీవితంలో పెండింగ్ ఉన్నాయా పరీక్షల టైంలో చదువుల టైంలో నాకు ఇది అర్థం కావట్లేదు ప్రభావ పర్మిషన్ అతనికి ప్రార్థన ద్వారా పర్మిషన్ ఆయన నీకు అన్నింటి సులువు చేస్తారు నాకు మ్యాథమెటిక్స్ తలకి ఎక్కువ లేదు మ్యాథమెటిక్స్ ఈజ్ లాంగ్వేజ్ ఆఫ్ గాడ్ అని ఇక్కడ చదివిన మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్ ఆఫ్ గాడ్ అది అందుకే చాలా మందికి అర్థమైంది కానీ మనం దేవుని పొందుకున్నాం కదా మనకి ఎందుకు అర్థం కావచ్చు అర్థం కావాలి కదా నువ్వు ఆ సత్యాన్ని ఇప్పుడు బయల్పరచబడ్డాది కాబట్టి స్వీకరించను ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేశావు నీకెందుకు అర్థం సార్ కాబట్టి నిన్నటినాన్ని అదే నేను చూపించాను పలా పలాని సంఘంలో మనం ప్రతి విషయంలో అభివృద్ధి పొందుట దేవుని చిత్తం సాంఘికంగా ఆధ్యాత్మికంగా మానసికంగా శరీర మందు నాలుగు విధాల అభివృద్ధి పొందడం దేవుడి చిత్తం ఫిజికల్ మెంటల్ సోషల్ సైకాలజికల్ నాలుగు విధాలుగా అభివృద్ధి పొందడం దేవుని చిత్తం సరే అది అంతా మీకు టైం అయిపోయింది కాబట్టి ప్రార్థన జీవితానికి సంబంధించిన విషయాన్ని మీరు కొన్ని తెలుసుకునే కావచ్చు ప్రతిసారి ఈ ప్రార్థన చేసినప్పుడు మీరు ఇది జ్ఞాపకం చేసుకోండి దేవునికి మీరు పర్మిషన్ ఇస్తున్నారు నీ జీవితంలో రావడానికి తన రాడు తన తర రాడు నీకెంత అధికారం ఉన్నా అని ఎందుకు అభివృద్ధి పొందుతున్నారో తెలుసా వారికి తెలిసి అధికారం ఉంది వాడికి కానీ శక్తి లేదు వాడు కేవలం అధికారంతోనే ధనికుడు అయిపోతుండే అధికారంతోనే సమస్తం సంపాదించుకుంటుండే నీ దగ్గర అధికారం ఉంది శక్తి ఉంది నువ్వెందుకు ఇంకా పేదరికంలో ఉన్నావు నువ్వెందుకు ఇంకా నిష్ఫలమైన జీవితంలో ఉన్నావు ఫెయిల్యూర్స్ ఎందుకు చూస్తున్నావు ఈ సత్య నీకు మీద ముందుకు వెళ్ళిపో అధికారము శక్తి నీకు దేవుడు అందుకే ప్రతిరోజు నూతనంగా ఆయన పర్షుదాత్మకు కనిపెట్టుకోండి ఒకవేళ మీకు ఇంకా పర్షుదాత్మ అభిషేకం లేకపోతే స్పెషల్ టైం తీసుకోండి ప్రార్థనలో కనిపెట్టండి ఆయన అభిషేకం అయ్యేంత వరకు విడిచిపెట్టండి అది నిజంగా అక్కడ నుంచి దిగొచ్చాడు నీ హృదయం లేదు నీ శర్రం పట్టుకోలేదు భరించలేదు పాప గురిత శర్రం కొట్టుకుంటా ఉంటది దేవునా పురుషం కృపవరం అన్ని బయటకు వస్తాయి లేకపోతే దానికి క్షేమం ఉండదని దీన్ని చూపించాను వాక్యం లేకపోతే సంఘానికి క్షేమం ఉండదంట కాబట్టి కృపవరం సమృద్ధిగా రావాలా అంటే పరిశుద్ధాత్మతో కనిపెట్టుకోవాలా మనం కాబట్టి అటువంటి కృప మీకు అనుగుణంగా కనుక చిన్నగా ప్రార్థన చేస్తే అప్పగిస్తాను కన్ను మూసుకో మన ప్రభు మనకు అధికారం ఇచ్చింది శక్తి తన దగ్గర పరిశుద్ధాత్మ పొందుకోకపోతే నీకు శక్తి లేదు అందుకు నువ్వు భయసు భయస్ రాలవు శక్తి ఉంటే నీకు భయం ఉండదు చావుకైనా సిద్ధమే శక్తి ఉంటే అధికారంలో శక్తి కలిస్తేనే నీ సేవ బహు విశేషంగా ఫలిస్తా ఉంటది నీ కుటుంబ జీవన విధానంలో ఫలం ఉంటుంది సమృద్ధిగా నీ వ్యక్తిగత జీవితంలో ఫలం ఉంటుంది నువ్వు చేసే ప్రతి పనిలో నీ కఫలకొస్తుంది నీ ప్రార్థన అందుకోరు తీరొచ్చు దేవునికి నువ్వు ఆమోదిస్తున్నావు ప్రవ్వా నా జీవితంలో జోక్యం కల్పించడం కొరకు నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను నిన్ను సరెండర్ చేసుకుంటున్నాను సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాను కీర్తనకారు దావిదురాజు కీర్తన గ్రంథం నలభై అధ్యాయంలో ఒక విశేషంగా మన భవిష్యత్తు గురించి చెప్పి నా భవిష్యత్తు నీ చేతిలో సురక్షితంగా ఉంది తండ్రి అది ఎంతో సమృద్ధి గల భవిష్యత్తు ఆ ఊహకు మించినది అని అంటున్నాడు ఎన్నో తలంపులు కలిగిన వాడు మన భవిష్యత్తుల గురించి కానీ పర్మిషన్ ఇస్తలేం కాబట్టి అవి నెరవేర్తలేవు నువ్వు పర్మిషన్ దేవుడికి సరెండర్ చేసుకోని జీవితాన్ని ఒకళ్ళు ఇంకా సంపూర్ణంగా ఆయనను సమర్పించుకోకపోతే ఈ దినం సమర్పించుకో ప్రవ్వా నా హృదంగానికి నూతనంగా జన్మించి ప్రవ్వ ఇది నన్ను నీకు సమర్పించుకుంటున్నాను ప్రవ్వా ఐ సరెండర్ ఇంకేమైనా ఆయకరమైన చూపించండి ప్రవ్వా అది ఒప్పుకొని మేము విడిచిపెట్టాలా మీ కణికరం పొందాలా సాయపడమని ప్రార్థిస్తాం నేను స్పర్షండ్రి మీకు వదనాలైనా ఇక సంఘం మీరు మాతో మాట్లాడేది కానీ మీకు ఎంతో వదనాలు మీరు మాకు శక్తి మీ దగ్గర ఉంది బ్రహ్బ కానీ మేము ఆ అధికారాన్ని వాడుకోలేని స్థితిలో ఉన్నాము ఎందుకంటే మా దగ్గర శక్తి లేదు ఇంతకాలం మీకు పరశుద్ధాత్మ అభిషేకం అందుకే మీరు మాకు అధికారు పరశుధాత్మ ఇచ్చినప్పుడు మీరు శక్తిని గురు పరశుద్ధాము కూడా సర్వ సత్యములు గడిపించారు సత్యాన్ని గ్రహించినప్పుడు శక్తిని అనుగ్రహించబడుతుందన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తారు నైనా వాటి ప్రతి వాక్యతని గ్రహించి అధికంగా ప్రార్థనల సమయం గడిపే విడత మమ్మల్ని ఈ సంఘటన అందరినీ ఆచరించి ఓ ప్రభుత్వం ఆయన నూతనమైన అభిషేకం నడిపించి కృపవారం చేత నింపి నడిపించమని విశేషమైన సేవ చేయాలని గొప్ప జల్ని ప్రార్థించలే వేరే ప్రేరే నుంచి అభిషేకించమని ప్రార్థిస్తాం మరి అక్కడ కొరతలు తీర్చండి మరికపోతే సమస్య నుంచి సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం ప్రతి అనారోగ్యాన్ని సంపూర్ణమైన సత్యం ప్రకటిస్తున్నాం ప్రతి కుటుంబంలో వారి చేతుల్లో ఆగిపోయిన మేలు అన్నింటినీ ప్రతి చోట సాక్షులుగా వీళ్ళందరి నిలబెట్టుకోమని నేను పరచుకోమని ఏ పరుస్తున్న ప్రార్థిస్తున్నాం తండ్రి అంజలి వదనాల్ చేయగారు అంజలి సోదరులు అల్లలూయా మేన హాకలంలో నానా మొదట అల్లలూయా ప్రోస్ ఇక్కడ వస్తు విశ్లేషణ <simitation> సందేశ <simitation> <simitation> ప్రక్రియ సోల్్యూషన్ ని లోపల నుండి చేర్చడం అంటే వ్యక్తిజర్ ఎన్ ఎర్ ఎస్ ఎన్ అంటే అండిషన్ ఎన్ ఆ దూంగ్రక్ అంటే అంటే శక్ని వంట మమ్మీ తయారు చేసి వండించిన కంచంలో తినకపోతే ఎంత మనిషి మునిషి ఎవరైనా కూడా నేను నిన్నగా నిమి నామవృత్తం ప్రారంభం రోజున మొదలైనది నామవృత్తం అనుసరించి వదిలే వ్రాసితే నామ అలిగిపోయె తాంత్రమైన తెనాలిను అలా రభులని కొరెను నాకు తోడుపుల్లో తెలుసు చాలా విషయాలు చెప్పారు ఈ గతమైంది అందరికి అర్థమైందామైందా అర్థమైంది పోయింది చాలా అంటే ఆ డ్రహనని చెప్పారు ఆ రైపోయేన బాబు ఆ తేవాలంటే చెప్పాడు ఆ ద్రయనండి అని చెప్పాలి కొంతమంది అంటే ప్రజల చెప్పారు చిన్నపిస్తున్నారు ఎలా కినిపిస్తారు చెప్పండి ఏమైందంటే బాబు మధ్యలో పట్టి మాతీ తిని నా కన్నా నాకు ఏం చేస్తారు అలాగా అలాగే చూసి చూసి చూసి చూసి వాళ్ళు నాకన్నా నా మీ అన్నవాడికి కాదే విధంగా వెంటనే చేతున్న ఒకటి అయితే అయిపోతారు చెట్ అయిపోయి చాలా చక్కగా అధికారులు మీరు విన్నారు కదా అర్థం ఏం చేస్తారు అధికారులు అధికారం ఇస్తున్నాడు కానీ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నది కానీ కేంద్రం ఇచ్చిన శక్తి లేదా అది అధికారం అంటే చెప్తాము అధికారంతో ఇది అధికారం కానీ నువ్వు ఆ దీపెక్తి వాడి మీ దగ్గర కేవలం కాంటర్ మాత్రమే ఉన్నాయి కానీ ఆ కాంటర్ ఆ కానక్టర్ తో ఏం చేయాలి ఓడి మీద పెట్టాలి అప్పుడేమో చాలా మంది మందిగా చెప్పాలన్నట్టుగా అంటే నిద్ర చిహ్నాన్ని ఇద్దరు వాళ్ళు చెప్పండి ఈ నెల ట్రాన్స్ఫర్ అయిపోతే వాళ్ళ నిన్నటి నాటే వెళ్ళిపోయింది వాళ్ళిద్దరు కూడా ఉంటుంది ఈ రోజు వాళ్ళు ఏది పొడవు కంట్రీ ట్రాన్స్ఫర్ అయిపోయింది వాళ్ళ రవి గారి వాళ్ళు వెళ్ళిపోయి మనం కానీ రోజు సబ్జెన్ గాని ట్రాన్స్ఫర్ రాకుండానే ఎత్తికి రాకుండా తెలుసు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి ఇంకా ఏమైతున్నారు అధికారంలో దేవుడు నేను అనుకున్నాను రాత్రి చెప్పిన వాక్యం ఇక్కడ చెప్పి ఉండు అంటే బాగుండు అలా చెప్పండి అనుకున్నా హర్షి కా అదేం చెప్పని అని చెప్పి నేను ఊరుకున్నాను ఇప్పుడు చాలా బాగా చెప్పారు బాగా ఒక్క ఐదు నిమిషాలు కూర్చోండి ఐదు నిమిషాలు కూర్చుంటారా ఐదు మళ్ళీ పది నిమిషాలు కూర్చోంటారా చెప్తారు దయచేసి నా బాస్కర్ వస్తున్నారు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 కొంతుద్ వాళ్ళు ఏదైనా కంట్రోల్ చేసేది ఎప్పుడు కొంత కాలంగా మార్గా ఐదారు ఎక్కడైతే వాక్యండి వారంలో కాకుండా అటువంటి ప్రాంతాలలో మనకి వాళ్ళు కూడా మన విలువించారు నా విలువ తెలిస్తారు కానీ వాడ విలువ కూడా తెలుస్త ఆ విషయం వాళ్ళకి తెలియదు చెప్పాలి కూడా ప్రయత్నిస్తున్నాడు కూడా అదే ప్రయోగించారు నాకేదైతే విలువ చెల్లించబడిందో అదే విలువ విలువ ఆయన జీవితంలో కూడా చెల్లించాలి ఎవరు కూడా చెప్పాలి అక్కడ అయ్యా నీ జీవితాలకి సంబంధించినటువంటి శిక్ష తొలగించబడింది ఇక నీకు ఆ శిక్షకి అర్హులు కాదు నీ వరకు అర్హుడు మీ వరకు ఆయన ఈ భాంతో చాలా మంచి విషయం అయితే రక్తానికి ఉత్తరాలు పడతారు చెప్తాన్ని కలుసుకుంటే రైతులు ఉత్తర్లేదు అంటే ఎందుకంటే రైతు రైతులో తరలోకం గురించిన ప్రస్తావన ఏంటంటే నరకానికి సంబంధించినటువంటి ప్రస్తావన ఎప్పుడు సరిపోతుంది ఎందుకంటే వాళ్ళు నటించబోయేటటువంటి ఆత్మ యుగా యుగాల్లో ఒక అగ్నిబంలో పడబోయేటువంటి వ్యక్తి ఒక రోజు కాల్తడా రెండు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాస్త పది సంవత్సరాలు వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు కాస్త కాదు లక్ష సంవత్సరాలు కాస్త కాదు మూడు సంవత్సరాలు కాదు దాని నుంచి నేను చేసినటువంటి ఈ జీవితంలో రక సంవత్సరాలు వస్తే సంవత్సరాలు ఏమి జరిగింది మీ సాయం సంవత్సరాలను చేయాలు ఎనిమిది వందల సంవత్సరాలు అదిలో ఒకవేళ మిమ్మల్ని చాలా మీ ఫ్రెండ్ మంచి రిలేషన్షిప్ లో మంచి కృత చాలా మంచి స్నేహితులు మీరు కలవాళ్ళదు కలిసి కొండం ఇలా ఇదీ అప్పుడు ఏ విధంగా ఏంటి వాళ్ళని మీ ఎదురింటి వాళ్ళని మీ పుట్టాలేవి మీ క్లాస్ పనిచేయలేదా చెప్పండి ఇంకో రంగంలో ఆయన మీ యొక్క సంబంధించి చిన్న సాక్షణం పెద్ద సాక్షణం ఒకటివ అందరం వచ్చి ఎవరు నేను ఈరోజుంది చెప్పు చెప్పు వాళ్ళ తల్లిదండ్రులను ఒక విషయం ఎప్పుడు నేను దువాడే ఇప్పుడు మనం కూడా జీవితాలకి ఇప్పుడు ఈ మనము చూస్తున్నాం విలుగు సంబంధం మనం ఇందులో అనేకలు ఇంకా అతి వాక్యంగా అయ్యారు ఏంటంటే ఇక లోక సంబంధమైనటువంటి వాళ్ళ జీవితాల్లో వాళ్ళ విడుదల చూడకుండా లోకాల లోకాల సంబంధం అనేవి చూస్తే ఆయన విడుదల వీరి దగ్గరికి చదువుకోవడం వెనక అలాగే అటువంటి వారు నీటిలో ఉదయం కాలం కాబట్టి రెండవ విషయం ప్రభు నీటి కానీ నన్ను కలిగించింది ఒక ఊరగాడిగా ఒక మాయగడ్డి ఒక ఆవిడిగా ఈ రోజుల్లో పట్టణాలు కానీ వాళ్ళు ఊరు చుట్టూ చేత బోడబడుతుండేవాళ్ళు ప్రణాళిక అయితే వాళ్ళు దాన్ని కాంపడానికి పగులు కాయడానికి ఒక ఆయనకి రాత్రులు కాయడానికి ఒక ఆయనకి ఏమి చేసేవాడు ఎవరు చేయ కాంపే ఒక పౌరుడు ఉండేది అసలు ఏంటి అలా రాత్రి పగులు అక్కడ చూస్తే వెంటనే పోల బుధ పట్ల లోపల ఉన్నటువంటి వ్యవస్థలు యుద్ధం చేయగలిగిన వాళ్ళందరూ కూడా తీసుకొని సమృద్ధి అయ్యి ప్రాణాయాలు పెట్టారు స్త్రీలు పిల్లలని వాటికి సంబంధించినటువంటి కదలబలుంటారు వీళ్ళంతా సంస్థ బయటకు వెళ్ళేసరికి శత్రులు తెరగి ఒకవేళ ఆ ఊర ఆ శత్రు వచ్చేది చూసి కూడా ఆ నాయకులు వచ్చేది చూసి కూడా ఆ శత్రు వచ్చేది చూసి కూడా ఊరకాడు మూరఊదే అంటే వాచ్మే కాపుల దారి మూల ఊదకూతి ఏమౌతి శత్రులు వస్తాడు ారు ప్రాకారం చక్కడ పడితే లోపలికి వచ్చి అటువడు ఈ ప్రజలకు అయినటువంటి అరక్షణి ఈ కథ చిన్నటువంటి రక్త ఎవరు కావాలి ఎవరు కావాలి వాడు చూసి కాబట్టి భయము ఎవరైందంటే వీళ్ళ రక్తం ఎవరం వీళ్ళ రక్తం ఆ కామని కానీ చేతిలో కూడా ప్రతి ఒక్కరు కూడా కాపున దానికి కూరగాయ నువ్వు కూర వదకపోతే కామల ద్వారా పని చేయకపోతే ఆయేట రక్తం మీ చేతిలో దేవుడు అది మీ నిడు కావచ్చు కావచ్చు పనిచేసే ప్రాంతంగా ఉండొచ్చు ఒక నోడుగా వెళ్తారు మీరు అనంతరండి వినరు అంటానికి కారణం ఏంటంటే అండి ఒకటి వాడుగా ఉన్నారు కాబట్టి విషయానికి మీరే అంత మాత్రం వదిలేశానా ఒక ఆయన పేపర్స్ వెళ్ళారు విమానంలో విమానంలో మొక్క ఆయన ఎవరికి బైబిల్ అంటే మరక ఉంది పర్మకం మరక ఉంది పర్మాట నమ్ముకోకపోతే నితారు నమ్ముకుంటే నిత్యజీవ్ రాయపడింది అన్నారు ఇది నమ్ముతున్నాడు పక్కన ఆ వైపు తల్లి అవునా నమ్ముతున్నాను అంతే వైపు చదువుతున్నానంటే ఒకవేళ అది నిజమైతే లోపం అంతా కూడా ఈమీద పాలు తిన్న పాలు ప్రతి ఒక్కడ ఈరోజు ఆ ప్రశ్న మనం ఎంత ఆత్మల్ని ప్రభుత్వం ఏ పని కలిగి ఉండదు ఒకవేళ లేకపోతే ఆ నిలిచిపోతున్న ఆత్మ పక్షాన్ని ఆ భారం లేకపోతే ఒకటి నువ్వు తల్లి నువ్వు నమ్మింది అనుభవం లేదేమో అని వెళ్ళాలా లేకపోతే ఆ ఊరకాని అలాగా ఈరోజు ప్రభు మీతో అదే మాట్లాడుతున్నాడే నేను ఈరోజు ఏదో ఒక పనిచేసినప్పుడు మీరు కాదు మీరందరూ కూడా ఆ పనిచేసి మేము ఆ కూడా ఒక ఆహ్లాదాలు ం� etcetera as bir ంఠ దిడామ్ల Alcohol Dan boots e ంప్రాదు.